గణపతిమే కలికనాపవిశ్రవస్తమ జ్యేష్టరాజిన్ బ్రహ్మణా బ్రహ్మణా స్వేసాణాపత సదాశివసంభా శంకరాచార్యమ్యమాన్స్మదాచార్యపించం గుండే గురు పరంపరా ం భద్రం కర్ణే విష్ణునియామదేవాద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తు వాసనూ యేమదేవీ స్తి నైంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వవేదాస్తి నష్టర్క్ష్యోరిష్టమి స్వస్తి నో బృహస్పతి గ్రాహ్యం అగోత్రమవర్ణం అుత్రం తదపాని పాదం నిత్యం విభు గతం సుసూక్ష్మం తదవ్యయద్భూత పరిపశ్యుసూసూక్ష్మం పరబ్రహ్మ చాలా సూక్ష్మమైనది అంటే వాస్తవంలో ఉన్నది ఒకే పరబ్రహ్మ ఆ పరబ్రహ్మయే ఈ జగజ్జాతం రూపంగా ఈ జగత్తులోని భేద రూపంగా భాషిస్తూ ఉంది ఈ జగత్తును దర్శిస్తూ ద్రష్ట రూపంగా కూడా అదే పరబ్రహ్మ కలదు ఇది ఒక పెద్ద మాయ ఒకే తత్వము ద్రష్టాదృశ్యం అవుతూ ఉంటుంది దట్ ఈజ్ సంథింగ్ వెరీ అమేజింగ్ ఇలా మీకు ఇలాంటి ఇలా ఎందుకంటే ద్రష్టా దృశ్యము అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎ ఫండమెంటల్ డివిజన్ ఇట్ ఇస్ అండ్ ఇట్ ఈస్ సచ్ ఎ ఫండమెంటల్ డివిజన్ ద పీపుల్ టేక్ ఇట్ టు బి టూ డిఫరెంట్ థింగ్స్ హౌ ద్రష్టాగన్వి దృశ్యం అండ్ హౌ దృశ్యం కవి ద్రష్ట సో మన అనుభవంలో ద్రష్టా దృశ్యము రెండు ఉన్నాయి కనుక రెండే సత్యము ఈ రెండు సత్యం అంటే నానా సత్యం అని అర్థం రెండు దగ్గర ఆగట్ దేమీ సో దిస్ ఈజ్ హౌ ఈవెన్ మెనీ ఆచార్యస్ మేక్ ఏ మిస్టేక్ ఇన్ దేరియా ఎనీవే ఎందుకంటే ఒకే తత్వము ఇలాగా ఆపోజిట్ డైపోల్లో ఆపోజిట్స్ ఎలా ఉంటుంది అని వాళ్ళ సమస్య మరి అదే దాంట్లో ఉన్న రహస్యండి శ్రీకృష్ణుడు గీతలో ఉంటాడు గుణా గుణేశు వర్తంతే అంటాడు మీరు సృష్టి ప్రక్రియను చూసినట్లయితే పరబ్రహ్మ అవ్యక్తము పరబ్రహ్మ యొక్క మాయాశక్తికి అవ్యక్తము అనిపారు అవ్యక్తం నుంచి మహత్తత్వము సమష్టి బుద్ధి యూనివర్సల్ బుద్ధి యూనివర్స్లో ఒక ఆర్డర్ ఉంది కదా యూనివర్సల్ బుద్ధి ముందు వచ్చి తర్వాత ఈ మనిషి బుద్ధి వస్తుంది కాబట్టి యూనివర్సల్ బుద్ధి లేకుండా మనిషి బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది సో గనిలోంచి ముందు బంగారం వస్తే తర్వాత ఆభరణం సో మహత్తత్వము తర్వాత అహంకారము యూనివర్సల్ పర్సన్ కాస్మిక్ పర్సన్ సూక్ష్మ పంచభూతములు ఇక్కడ వరకు ఒక స్ట్రీమ్ సింగిల్ స్ట్రీమ్ ఈ సూక్ష్మ పంచభూతముల దగ్గర నుంచి రెండు సెపరేట్ స్ట్రీమ్స్ అవుతాయి ఈ సూక్ష్మ పంచభూతములే వ్యక్తిలో పంచ ఇంద్రియముల రూపంలో ప్రకటన సూక్ష్మ పృథివీ ముక్కు లాగా ఒక్కటే ఈ ఫిజికల్ ముక్కు కాదు ఆ ఇంద్రియం సూక్ష్మ ఆకాశం శ్రోత్రేంద్రియము ఈ విధంగా సూక్ష్మ పంచభూతములే ఇంద్రియముల రూపంలో ప్రకటమవుతాయి అవే సూక్ష్మ పంచభూతాలు ఫర్దర్ దే ఇవాల్వ్ ఆర్ మేనిఫెస్ట్ ఇవాళ్ళు మేనిఫెస్టో ఒకటే కాలం ఉంటే మేనిఫెస్ ఇవాల్వ్ కాలం లేకపోతే మేనిఫెస్టో సో పోనీ ఎలా అనుకున్నా పర్వాలేదు సూక్ష్మ పంచభూతాలు స్థూల పంచభూతాలుగా ఇవాల్వ్ అయ్యి మన ముందు ఈ జగత్తు ఉంటా గుణ గుణేషు వర్తంటాయి ఇప్పుడు జగత్తుని దర్శించే ఇంద్రియాలు ఎవరు ఒకటే తత్వం నుంచి వచ్చింది దర్శింపబడే జగత్ నుంచి వచ్చింది అదే తత్వం గుణాగుణేశు వర్తంత కన్ను రూపాన్ని చూస్తోంది అంటే రూపము త్రిగుణ ప్రకృతి యొక్క కార్యమే దాన్ని చూసే కన్ను ప్రకృతి యొక్క కార్యం గుణ గుణేశు వర్తీ సో సముద్రంలో తరంగం ఓ తరంగం మరో తరంగాన్ని మింగేస్తుంటాయి ఓ తరంగం మరో తరంగాన్ని ముందుకు తోస్తుంది ఓ తరంగం మరో తరంగాన్ని వెనక్కి లాగుతుంది ఏమిటి ఇవన్నీ ఆల్ దీస్ డివిజన్స్ దే హ్యావ్ ఆరిజిన్ ఇన్ ది సింగిల్ సోర్స్ కానీ చూడ్డానికి మాత్రం క్లియర్గా డిఫరెంట్గా అనిపిస్తాయి కాబట్టి సో ఈ భేదమంతా కూడా యథార్థం కాదు అహం హరి సర్వమిదం జనార్దన సో మీకు భేదం కావాల్సి అలా చెప్పారు కదా నేను హరిని ఇదంతా జనార్దనుడు అంటే హరి జనార్దనుడు ఒకడే సో ఈ జగత్తంతా కూడా ఆ పరమేశ్వరుని యొక్క ప్రకట రూపమే ఈ జగత్ను దర్శించే ద్రష్ట కూడా పరమేశ్వరుని యొక్క ప్రకట రూపమే అంతా ఆ ఈశ్వరుని యొక్క మాయలోనే ఈ భేదం మనకి భాషిస్తూ ఉంటుంది చాలా సూక్ష్మమైన సత్యము సుసూక్ష్మము ఇంకేతనే భగవద్గీతలో అశరీరం శరీరేషు అనవస్థేష్వస్థితం మహాంతం విభుమాత్మానం మత్వాధీరోల శోచితి అని కఠాలో కూడా సిమ్లర్ వెర్స్ ఉంటుంది భగవద్గీతలో కూడా ఉంటుంది శరీరాలు కనపడుతూ ఉంటాయి ఈ శరీరాలలో ప్రకటమవుతూ ఒక తత్వం ఉన్నది అశరీరం చిత్రం ఏంటంటే అశరీరం దానికి శరీర సంబంధం లేదు కానీ శరీరంలోనే భాషిస్తుంది అశరీరం శరీరేశ్వం అశరీరం ఏకవచనం శరీరేషు బహువచనం శ్రీకృష్ణుడికి వచనం నేను తెలియదా ఏకవచనానికి బహువచనానికి తేడా తెలియదా అశరీరం శరీరేషు అంటే ప్రతి శరీరంలో ఉన్నది ఒక వేరు వేరు అయితే అశరీరాన్న శరీరేషు అది అనద్దు మ మాత్రం అనలేడా అలా ఉండవు మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత దీనికోసం పెద్ద విద్వాంసులు అయిపోయినక్కర్లేదు సర్వక్షేత్రేషు అన్ని క్షేత్రముల ఎందు క్షేత్రజ్ఞం ఏకవచనం అన్ని క్షేత్రముల ఎందు క్షేత్రజ్ఞం అన్నడంటే అర్థం ఏంటి అన్ని ఏళ్లలోనూ ఎలక్ట్రిసిటీలు అనకుండా ఎలక్ట్రిసిటీ అన్నడంటే వట్ వట్ హీ మీన్ హీ నోస్ దట్ ఈస్ వన్ అని హీ మీన్స్ సో అశరీరం శరీరేషు ఇకే ఇలాంటివి ఉంటాను ద్వైతాచార్యులు గుర్తుకొచ్చి ఇలాంటి ఉంటాను ఇదో సంస్కారం ఇంగ్ మీరు చింత చేయకండి ద్వైతం వాళ్ళు గుర్తుకొస్తూ ఉంటారు ఎందుకు గుర్తుకొస్తారంటే మీరు పాఠం అలాంటిది ఇలాంటి వాళ్ళు కూడా ఒకళ్ళు ఉన్నారో ఒక ఆశ్చర్యములను అనివే సో అశరీరం శరీరేషు శరీరాలు కనపడుతూ ఉంటాయి ఈ శరీరములు అన్నిటి శరీరము కంటే అతీతమైన తత్వము ఉంటుంది శరీరము కంటే అతీతమైన తత్వాన్ని మీరు శరీరం కంటే బయట చూడకూడదు శరీరంలోనే చూడాలి సో అశరీరం శరీరేషు అనవస్థేష్ అనవస్థేషు ఈ శరీరాలు ఏమి స్థిరం కాదు కానీ ఆ శరీరము అవస్థితం అది స్థిరంగా ఉంది అది అక్కడికి పో అది శాశ్వతం మహాంతం అదే గొప్ప ఇంకా ఏమీ గొప్ప కాదు విభుం సర్వవ్యాపకము ఎందుకంటే అన్ని శరీరాల్లోనూ ఉంది కనుక ఆత్మానం అది నీ స్వరూపం అదేదో సంథింగ్ ఎల్స్ అనుకునేవు ఆత్మానం మత్వా నశోచతి దాన్ని తెలుసుకుంటే నీకు దుఃఖం ఉండదు సో అదే అభిప్రాయాన్ని ఇక్కడ కూడా సుసూక్ష్మం సో భాష్యకారులు ఏమున్నారంటే నిత్యం విభుం వివిధం ఓకే సర్వగతం వ్యాపకం ఆకాశవతం ఓకే సుసూక్ష్మం శబ్దాది స్థూలత్వకారణరహిత అది మిక్కిలి సూక్ష్మమైనది సూక్ష్మం ఆకాశం సుసూక్ష్మం మిక్కిలి సూక్ష్మమైనది ఏంటి అసలు సూక్ష్మం అంటే ఏమిటి స్థూలము సూక్ష్మము అంటే ఏమిటి ఇప్పుడు గుణములు ఉంటే స్థూలం గుణములు పెరిగి కొలది స్థూలం గుణములు తగ్గి కొలది సూక్ష్మం అది స్థూలానికి సూక్ష్మానికి గుణము అంటే దాన్ని పట్టుకొచ్చున్నాయి ఐదు గుణాలు ఉన్నాయి శబ్ద రూప రసస్పర్శ గంధములు ఈ ఐదు ఉన్నాయి ఈ ఐదు కట్టకట్టుకునే ఒకే చోట ఉన్నాయనుకోండి దాన్ని మీరు చూడొచ్చు పట్టుకోవచ్చు ఆగ్రానించవచ్చు ఆస్వాదించవచ్చు స్పృశించవచ్చు ఎలా చేసిన అనుకుంది అన్నీ కూడా చేయొచ్చు అంటే అర్థం చాలా స్థూలం లడ్డూ లడ్డూ ఈజ్ లైక్ దాట్ లడ్డూలో అన్నీ ఉన్నాయి శబ్దం ఉంది శబ్దం అంటే చేతిలో వేసినప్పుడు కొంచెం శబ్దం ఉందని అనుకోండి లేకపోతే లడ్డూలు పెద్ద పల్లెల్లో వచ్చేసి డబ్బాలో పోస్తున్నారు అనుకోండి శుద్ధం దేవడవడో శబ్దం అవుతుంది ఏదో శుద్ధం ఉంటుంది రూపం ఉంది రసం నోట్లో పెట్టుకుంటే ఉంది స్పర్శ చేత్తో పుట్టుకుంటే ఎడీ లడ్డూలు మెత్తగా బాగున్నాయే అని అనిపిస్తుంది హార్డ్గా ఉంటే వీడి ఉంటాయి స్పర్శ చూడ్డానికి కూడా సాఫ్ట్గా ఉండాలి సో కొంతమంది ఇడ్లీ చేస్తారు ఆ ఇడ్లీ కత్తితో పోసి ఏదో చేయాల్సి ఉంటుంది అలా కాకుండా దూది రోట్లో వేసుకున్నట్టుగా అలా అలా కరిగిపోయిట్లా ఉందనుకోండి దాని దర్ ఈజ్ సమ్థింగ్ స్పెషల్ సో ఇది అంటే మెత్తగా సాఫ్ట్గా ఉండాలి మెత్తగా అంటే ముద్ద ముద్దగా ఉండాలని కానీ సాఫ్ట్గా ఉండాలి ఇవన్నీ అవలో సో అలాగే ఈ సాఫ్ట్ టచ్ స్పర్శ ఫైనల్లీ గంధ ఆ ఘాణ ఫ్లేవర్ సో ఇన్నీ ఉన్నాయి లడ్డూలు దట్స్ వై ఇట్ ఈజ్ అలాగనమాట ఐదు గుణాలు ఉంటే స్థూలం ఐదింట్లో నాలుగే ఉన్నాయనుకోండి మోర్ సటిల్ మూడే ఉంటే ఇంకా సటిల్ సూక్ష్మం రెండే ఉంటే మరీ సూక్ష్మం ఒకటే ఉందనుకోండి అబ్బో అబ్బో చాలా సూక్ష్మం వాయువు ఉందనుకోండి మూడే ఉంటుంది వాయువుకి రూపం ఉండదు గంధం ఉండదు గంధం పృథివీ ధర్మం వాయువుకి స్పర్శ ఉంటుంది రసం ఉండదు వాయువుకి రూపం కూడా ఉండదు సో గంధం కూడా ఉండదు రెండే ఉన్నాయి వాయువు ఆకాశాద్ వాయు వాయువుకు రెండే ఉన్నాయి ఏమిటి స్పర్శ ఉన్నది ఇంకోటి ఏమిటి శబ్దము డెఫినేషన్ శబ్ద స్పర్శవాన్ వాయువు అనే తర్క సంగ్రహంలో శబ్దము స్పర్శ ఉంటుంది అంటే ఇంకే ఉండదు అని వాయువు చాలా సూక్ష్మమైనది ఆకాశం మరీ సూక్ష్మం శబ్దం ఒక్కటే ఉంటుంది కాబట్టి సూక్ష్మత్వాన్ని నిర్ధారించేవి గుణాలు గుణాలు తక్కువైతే సూక్ష్మము ఎక్కువైతే స్థోనం ఇప్పుడు ఆక ఆత్మయందు లేక పరబ్రహ్మయందు ఏ గుణములు లేదు గుణములంటే ఐదండో మంచివాడు చెడ్డవాడు అది కాదు ఆయన తత్వాల గురించి మాట్లాడుతున్నాం కదా తత్వాల్లో మంచి చెడు అలాంటి మాటలు ఉండవు సో ఈ శబ్దరూప రసస్పర్శ గ్రంథములనే గుణములు ఐదు కూడా ఆత్మచైతన్యములందు పరబ్రహ్మయందు అనగా పరబ్రహ్మయందు కల్పితములు ఐదు కూడా దానికి దాని వస్తు స్వరూపంలో భాగంగా కనుక అత్యంత సూక్ష్మము ఇది ఒక ప్లాన్ దాన్ని ఆయన అంటున్నారు శబ్దాది స్థూలత్వ కారణ రహితత్వాది శబ్దం వదులుకుని శబ్దరూప గంధ ఈ కూడా స్థూలత్వంలో కారణమవుతూ ఉంటాయి అవి ఏమీ కూడా ఆత్మయందు లేవు కనుక అది అని చెప్పి దాన్నే వివరిస్తారైనా శబ్దాదయో ఆకాశవాయువాదీనా ఉత్తరత్తరం స్థూలత్వారణాన్ని హీజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఇప్పుడు ఆకాశము ఈ వరుస మీకు తెలుసు ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అభ్య పృథివీ అది వరుస ఆకాశము శబ్దము వాయు ఆకాశ ధర్మము ఉంటుంది తన స్వంత ధర్మము ఆకాశ ధర్మం సాధారణ ధర్మం కామన్ ప్రాపర్టీ స్వంత ధర్మం అసాధారణ ధర్మం స్పెషల్ ప్రాపర్టీ యునిక్ ప్రాపర్టీ రెండు ఉంటాయి కారణానికి కార్యానికి భేదం అదే కదా సో ఆకాశ ధర్మం అయిన ఉంటుంది తనదైనటువంటి స్పర్శ కాబట్టి వాయువుకి శబ్ద స్పర్శ వాయురగ్ని వాయుధర్మాలు రెండు అగ్నిలోకి వస్తాయి శబ్దము స్పర్శను అగ్ని మండేప్పుడు భోగభోగాడుతుంది స్పర్శ వేడి దానికి తోడుగా రూపము కంటే కనపడుతుంది అగ్ని వాయువు కనపడదు సో అగ్ని అంటే రేడియేషన్ అనంతం కంటే కనపడుతుంది విజిబుల్ రేడియేషన్ సో మూడు ధర్మాలు వచ్చాయి అగ్నికి అగ్నేహ ఆపహ అగ్ని నుంచి జలాలు ఇప్పుడు ఈ ఆపహ నాలుగు ధర్మాలు ఉంటాయి ఆ మూడు శబ్ద రూప శబ్ద స్పర్శ రూప మూడో వచ్చి రస రస అంటే టేస్ట్ అభ్యహ అపులు అప్పుల నుంచి అప్పు అంటే నీరు దాని నుంచి పృథివీ పృథివీ అంటే ఈ నాలుగో వస్తాయి శబ్దరూపరస స్పర్శ గంధ ఫిఫ్టీస్ సో ఈ విధంగా ఆకాశం నుంచే ఉత్తరత్తరం ఒకదాని తర్వాత ఒకటి ఈ పంచభూతాల్లో గుణముల సంఖ్య పెరుగుతూ పోయి ఆ కారణంగా కూడా పెరుగుతోంది ఆకాశము ఇస్తే సటిలెస్ట్ పృథివీ ఇస్తే గ్రాసెస్ట్ ఆకాశ టు పృథివీ సటిల్ క్యారెక్టర్ తగ్గుతుంది గ్రాస్ క్యారెక్టర్ పెరుగుతుంది రివర్స్ డైరెక్షన్ లో పృథివీ టు ఆకాశ సటిల్ పెరుగుతుంది గ్రాస్ తగ్గుతుంది ఆకాశమునకు ఆరిజిన్ అయినటువంటి బ్రహ్మ ది సట్లెస్ట్ ఆకాశాద్రి సూక్ష్మం సుసూక్ష్మం అంటే అంటే చాలా సూక్ష్మమైనది ఈ సమ అంటే ఈ స్థూలా సూక్ష్మ భేదాన్ని ఎందుకు వర్ణిస్తారంటే మన అనుభవాలు అలా ఉన్నాయి కనుక మన అనుభవాలని మనం వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది సో ఇది దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎయిర్ ఎందుకని దీనికి యూ కెన్ హ్యావ్ సర్టన్ ప్రాపర్టీస్ పర్ ఇట్ విచ్ ఎయిర్ డజంట్ హ్యావ్ అని అలాగే మనం ఈ ప్రతిస్ బేసిస్ మీద డివిజన్ చెప్పుకుంటూ ఉంటాం అది డివిజన్ ఉంటే ఇంద్రియాల మీద వచ్చిన డివిజన్ తప్పిస్తే తత్వంలో డివిజన్ ఏం లేదు అని చెప్పాలి మంచు దీస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ గ్లేషియర్లో ఐస్ బ్లూగా కనపడుతుంది గ్లేషియర్ ఐస్ ఇస్ బ్లూ బజ్ పైనుంచి స్నో పడుతుంది చూడండి అది వైటెస్ట్ ఉంటుంది ఏమిటి దీనికి కారణం ఏమిటంటే దీని మీద సైన్స్ అంటే రీసెర్చ్ కదా వాళ్ళు ఏం చేశారంటే ఆ పైనుంచి పడ్డ ఆ మంచు తీసుకుని దాన్ని డెన్సిటీ కట్టారు డెన్సిటీ కడితే దాంట్లో ఈ సాలిడ్ ఇట్ ఈజ్ వెరీ లూజ్లీ అరేంజ్డ్ ఆ లూజ్గా తీసుకున్న దాన్ని మీరు స్టాక్ ప్రెస్సింగ్ ఇట్ అలా ప్రెస్ చేస్తున్న కొలది దాన్ని న్యూ రీచ్ అ పర్టికులర్ ప్రెస్ చేస్తుంటే డెన్సిటీ పెరుగుతుంది కదా న్యూ రీచ్ ఎ పర్టికులర్ డెన్సిటీ గ్లో ఉంది అక్కడ ఏమీ లేదు వస్తువులో మార్పు లేదు సో ఐ హవ్ సీన్ ఆల్ దిస్ సో యూ టేక్ దిస్ మచ్ ఐస్ కీప్ టెంపరేచర్ లో లేకపోతే కరిగిపోతే ఇంకా ప్రశ్న చేస్తారో కరిగిపోనే ఒక దాన్ని దెన్ ఐ కీప్ ఇట్ బిట్వీన్ టూ ప్లేట్స్ ఇట్ ఈస్ వైట్ లూజ్ లూజ్గా ఉంటుంది కనుక వైట్ ఎంత లూజ్గా ఉంటుందంటే ఓ బస్తాడు ఐస్ని చేతితో పట్టుకుని ఒక అలా ఉంటుందండి now they plates start coming together white white white then uh, slowly it becomes a gray and finally it becomes blue why did i press it up to a point it becomes blue vasula bhala kada so but he blue is different or white is different he is a dvaitaacharya will be like that but he is that is the dvaitaacharya అలా ఉనికి డిఫరెంట్ గా కనపడుతుందండి ఇది డిఫరెన్స్ ఏముంది ఈ రెండు ప్లేట్లు తీసేస్తే ఇంకా అక్కడ ఉన్నది అక్కడే ఉంది ఏమి డిఫరెన్స్ ఉనికి అలా అదే అద్వైతం కనపడ్డదే సత్యం అది ద్వైతం ఇది ద్వైత్యం తర్వాత అంచేతనే ద్వైతాచార్యులు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సైన్స్ దగ్గరికి రాని తర్వాత శిష్యుడు సైన్స్ మాట్లాడకూడదు రూమ్ కూడా పెట్టుకుంటారు మరి ఒట్టు కూర్చుని సైన్స్ మాట్లాడడం తప్పు కదా మళ్ళీ స్నానం చేసిన వాళ్ళు వీళ్ళు అని అలాగే ఒకటి పెట్టేసుకుంటే కంటి గుడ్డ కట్టేసుకుంటే క్లీన్గా ఉంటుంది ఆ అంధకారంలో చక్కగా హైగా ఉండచ్చు అన్నట్టు ఎనీవే సో ఈ భేదము అంటే స్థూళ సూక్ష్మ భేదం కానీ వస్తువులో భేదం ఏమి లేదు వస్తువు సూక్ష్మ భేదం ఆకాశానికి పృథ్వీకి భేదం చోడా సూక్ష్మవుతుంది అండ్ సట్లెస్టీస్ ది బ్రహ్మ ఫోర్ యూ cannot uh, see it, you cannot touch it. All that is explained nicely. తర్వాత సుసూక్ష్మం తత్ అవ్యయం అని కదా అది అవ్యయము అంటే వ్యయము కానిది వ్యయం అంటే ఖర్చు ఖర్చు కానిది ఖర్చు కానిది అంటే కాలము ప్రతిదానికి వినాశాన్ని తెచ్చిపెడుతుంది కాలహ సర్వభక్షక అన్నింటినీ భక్షించేస్తుంది సో ఏదైనా ఖర్చు అయిపోతుంది కొండలు పిండి అయిపోతాయి ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి కాలం అలాంటి మహా పెద్ద పెద్ద మార్పులను తీసుకొస్తుంది కానీ పరబ్రహ్మయుడు అనగా ఆత్మతత్వమునందు కాలము ఎట్టి మార్పులను తీసుకురాదు అది భాష్యకాలే ఉందము కించ తదవ్యయం ఉదేవా నవ్యేత అది అది అవ్యయం ఎందువల్ల అవ్యయము ఉక్త ధర్మత్వాదేవా పైన చెప్పాం కదా నిత్యము అపాణిపాదము అగ్రాహ్యం అచక్ష స్తోత్రం ఈ లక్షణాలన్ని దేనుకుంటాయి సుసూక్ష్మం అత్యంత సూక్ష్మమైనది కబట అది ఇంకా వినాశించింది ప్రసక్తే లేదు సో ఇట్ రిమైన్స్ ఇన్ ట్యాక్స్ అంతే ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి డిస్ట్రాయ్ ఇప్పుడు వాటర్కే త్రీ స్టేట్స్ త్రీ ఊరికే రఫ్గా చాలా ఉన్నాయి సో మెనీ స్టేట్స్ వాటర్ కెన్ హ్యావ్ ఇప్పుడు ఐస్కి స్టేట్స్ చెప్పాను రెండు స్టేట్స్ చూపించాను కదా ఐస్ హ్యాజ్ సెవెన్ ఎలోట్రోపిక్ ఫార్మ్ ఏడు రకాల ఐస్లు ఉన్నాయి ఒక ఐస్ వేసి చక్కగా హాయిగా ఉంటుందని నవ్వచ్చు ఇంకో ఐస్ వేసుకొడితే హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చు రెండు ఐస్లే సో దేర్ ఆర్ సెవెన్ ఎలక్ట్రాపిక్ ఫార్మ్స్ ఆఫ్ ఐస్ ఒకటి బ్లూ ఒకటి వైట్ రకరకాలు ఉన్నాయి ఐస్లో సో ఎనీవే మూడు ఫార్మ్స్ ఐసు వాటరు స్టీము ఇంకే సూక్ష్మ భేదం తప్పిస్తే తత్వంలో భేదమన్నాయి ఇప్పుడు ఒక మీరు ఇంత ఐస్ గడ్డ తీసుకోండి ఐస్ గడ్డ తీసుకుని యూ కీప్ ఇట్ డే వ్యయం ఖర్చు అయిపోతుంది ఐస్ ఖర్చ అయిపోతుంది నీళ్ళుంటాయి నీళ్ళు అలాగా చెబెట్టనుకోండి ఖర్చు అయిపోతుంది అంటే ఇవాపరేట్ అయిపోతుంది వ్యయం అయిపోయింది సో యాజ్ ఐస్ ది ఫామ్ ఆఫ్ ఐస్ ఈజ్గా ది పర్టికులర్ ఫామ్ ఆఫ్ వాటర్ ఈజ్గా నా వరకు పోయాయి కానీ తత్వం ఎక్కడికి పోయిందండి తత్వం ఎక్కడికి పోలేదు ఇట్ ఈస్ దే సృష్టి ప్రళయం వచ్చే వరకు అలాగే ఉంటుంది ఈ ఈ మనకు కనపడకుండా పోయిన ఐస్ ఉందే It is not going to disappear. It will remain. It will remain. An aginashan like that. Kabat-e-nama-rupa-halo pota-e-tattva-migil-potta. Yevolo, death-tanda. What is the, what is, he, what is it that died? Dehan-lo yeh-di nasan-tada. Pancha-bhutala, pancha-bhutala kalis-potay. Pranam-sarva-pranam-lo kalis-potay. Pranam-ante-pode-atma, whatever you call it. So, yeh-di nasan-tada. పూజే నశించిందని మన భ్రాంతి దుఃఖించాలంటే కూడా ఏదో భ్రాంత్ ఉండాలి దుఃఖించడానికి ఓ హేతు ఉండాలి హేతువులు ఏంటో దుఃఖిస్తే పిచ్చివాడు అంటారు పిచ్చివాడు అన్నవాడు హేతువు లేకుండా దుఃఖిస్తాడు హేతువు లేకుండా నవ్వుతాడు పిచ్చివాడు అంటే మరి అదే కూర్చుని నవ్వుకుంటాడు కూర్చుని ఏడుస్తాడు రెండూ చేస్తాడు హీగే క్రేజీ ప్రసంట్ హేతుబద్ధంగా నవ్వి హేతుబద్ధంగా ఏడుస్తే వాడు ఈ సపోజ్వి వైస్ ప్రసంట్ వాళ్ళ ఏడుస్తున్నాము అంటే దేర్ మస్ట్ బి ఏ రీజన్ ఫర్ ఇట్ ఆ రీజను కరెక్ట్ రీజన్ అవ్వక్కర్లేదు గుడ్ ఇన్ అఫ్ ఫర్ క్రైమ్ కి రియల్ రీజన్ ఉండక్కర్లేదు అన్ రియల్ రీజన్ చాలు ఇది ఎలాగుంటుందంటే ఇదో అజ్ఞానం అది దెర్ ఇస్ నథింగ్ లైక్ డెత్ అంటే అది ఏమిటండి వాళ్ళంతలా ఏడుస్తుంటే దెర్ ఇస్ నథింగ్ లైక్ డెత్ అంటారు ఏమిటి ఏడవడానికి డెత్ రియల్ అనక్కర్లేదు ఏడవడానికి అన్రియల్ డెత్ సరిపడుతుంది ఇప్పుడు సినిమాలో మీరు ఎంజాయ్ చేయడానికి అవన్నీ రియల్ అయినా ఏమీ ఏదో దుఃఖించడానికి కూడా ఏమి రియల్ కాలేదు అన్ రియల్ సరిపడుతున్నాయి స్వప్నంలో అన్నీ రియలా రియల్ కాదు కాబట్టి మన సుఖ దుఃఖాలకి రియాలిటీకి ఏం సంబంధం లేదు రియాలిటీ హ్యాస్ నథింగ్ టు ఎనీవే సో నామరూపాల వ్యయం సో ఒక మనిషి మరణించేటంటే ఆ రూపం పోయింది రూపం పోయింది కాబట్టి నామం పోయింది అంతే ఇంకా పోయింది ఏం లేదా కాబట్టి మీరు నామరూపాలని పట్టుకుంటే ఏది మిగల్దు ఈ జగత్త పోతుంది తత్వాన్ని పట్టుకుంటే ఆ పోయి పనే లేదు యు ఆర్ విద్ది శాశ్వత వస్తువు అవ్యయం సో వినాశము లేనిది తత్వము నామరూపాలు ఎక్కడున్నాయో తత్వము కూడా అక్కడే ఉంటుంది తత్వాన్ని పట్టుకోవాలి నామరూపాలను పట్టుకోకూడదు దాన్ని వివరిస్తారహి అనంగస్య స్వాంగాపచయ లక్షణ వ్యయసంభవతి శరీరస్యేవా వ్యయం అనేక రకాలుగా ఉంటుంది అని ఆయన వ్యాఖ్యానం చేస్తున్నారు వ్యయము అంటే ఖర్చు ఇప్పుడు ఆయన ఆయన ఎక్కడున్నారండి అని అడిగితే ఆయన ఖర్చు అయిపోయేడండి అంటే ఆయన లేరు ఆయన లేరు అంటే ఆయన చచ్చిపోయారు అనర్థం సో చచ్చిపోవడము అంటే అంతకు ముందు ఉండే శరీరాకారము ఇప్పుడు లేదు కాబట్టి పరమాత్మకి శరీరం ఉంటే ఆయన కూడా చచ్చిపోవడం తప్పదు శరీరం పొందుతుంది శరీరం ఉంటే కాబట్టి దేవుడికి శరీరం ఉందని అనుకోకూడదు శరీరం అనేది ఉంటే అది పోవడం ఖాయం ఎందుకంటే అనంత స్వాంగాపచయ లక్షణ వ్యయ శరీరము అంటే అనేక అంగములు ఒక చోటకి చేరిస్తే శరీరం అయింది కదా చేతులు కాళ్ళు ఇలాగా అలాగా అలా చెప్పచ్చు అంగాలు లేకపోతే మధ్య మాంసము ఇంకో రకంగా చెప్పొచ్చు లేకపోతే సెల్స్ మసిల్ సెల్స్ బ్లడ్ సెల్స్ న్యూరాన్స్ ఇలా ఇంకో రకంగా చెప్పాయి చెప్పినా మొత్తానికి అన్నీ ఒక చోటకి అన్ని రకాలు ఒక చోటకి చేరిస్తే శరీరం అవుతుంది ఓ రూల్ ఒకటి ఒక చోటకి చేర్చితే కొంతకాలానికి మళ్ళీ విడిపోతాయి సంయోగ విప్రయోగాంతా అని మహాభారతం సంయోగములన్నీ వియోగముతో అంతమవుతాయి సంయోగము అంటే దగ్గరకు వచ్చుట కాలంలో దగ్గరికి వచ్చాయంటే మరో కాలంలో విడిపోతాయి దట్ ఈజ్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ చేతనే భతృహర్ అది నీ ఇష్టం లేకుండా అది విడిపోయిందనుకో నీకు దుఃఖం మిగులుతుంది అది విడిపోకముందే నువ్వు దాన్ని విడిచిపెట్టావనుకో నీకు దుఃఖమే ఉండద విడిపోవడం ఎలాగో తప్పదు అది నీకు ఇష్టం లేకుండా ఆసక్తి పెట్టుకుంటో కూర్చో అది విడిపోయినప్పుడు పుట్టుడు దుఃఖం మిగులుతుంది ఇది అలాగూ విడిపోయిదే అనేటువంటి అనాసక్తంగా ఉండిపో విడిపోయినప్పుడు దుఃఖం ఉండదు విడిపోవడం సో శరీరము అవయవముల కలయిక గనుక అవయావాల ఉపచయము అంటే దగ్గరికి తీసుకోవచ్చుట సో అలాగా ఇలా దగ్గరికి తీసుకువచ్చి తయారైంది కనుక ఉపచయానికి ఆపోజిట్ అపచయం సో ఉపచయమైనటువంటి వస్తువు అంటే దగ్గరికి తీసుకొచ్చి పెట్టిన దాన్ని అపచయం అలా విడిపోతుంది అంబాసిడర్ కార్ లాగా ఏ పార్టీతో పాటు అలా అలా అంబాసిడర్ కార్ నడుస్తూ డజన్ సౌండ్స్ మనకు వినపడుతున్నాయి అవన్నీ కూడా విడిపోతున్న విడిపోతూ విడిపోతూ ఉన్న పార్ట్స్ యొక్క సౌండ్స్ అనమాట ఇట్ ఈస్ దైక్ సో ఈ దేహము ఇట్ ఈస్ దైక్ అంబాసిడర్ కార్ అయితే దీని దేహానికేనూ ఈ కార్కి చిన్న తేడా ఉంది అంబాసిడర్ కూడా కాదు ఇట్స్ రోల్స్ వాయిస్ కార్ ఎందుకంటే అంబాసిడర్ అసెంబ్లీ లైన్ లో తయారు చేస్తారు రోల్స్ వాయిస్ ఇస్ కస్టమ్ ఎవ్రీ రోల్స్ రాయిస్ కార్ ఈజ్ డిఫరెంట్ నో టూ రోల్స్ రాయిస్ కార్ సార్ సేమ్ కస్టమ్ మీరు రోల్స్ రాయిస్ అంబాసిడర్ అంటే సిద్ధంగా ఉంటుంది కొనుక్కు పెట్టుకోవడం రోల్స్ రాయిస్ కావాలంటే యూ హ్యావ్ టు ఆర్డర్ ఇట్ మీ దగ్గర ఆర్డర్ తీసుకుని బయానా తీసుకుని వాళ్ళు తయారు చేయడం ప్రారంభిస్తారు ఆర్డర్ చేసేప్పుడు మీరు ఫ్లాట్ కొనుక్కునేప్పుడు ఇలాగంటే మార్పులు చేర్పులు అన్నట్టుగా మా కార్ ఇలా ఉండాలి అది మీరు వాళ్ళ వాళ్ళవన్నీ మీ దగ్గర తీసుకుని మీ ప్రిస్క్రిప్షన్కి తగ్గట్టుగా వాడు పైస్ ఫిక్స్ చేస్తాడు ఇప్పుడు మీ కార్ మీకు చేసేస్తాడు రెండు మానవుల బుద్ధులు సమానంగా ఉండవు కనుక రెండు మా రెండు రోల్స్ రాయ్స్లు ఒక్కలా ఉండవు దేర్ దే ఆల్ డిఫరెంట్ అసెంబ్లీ లైన్ కార్స్ కావు ఈ మన కార్స్ కూడా అసెంబ్లీ లైన్ కార్ కాదు ఎవరి కర్మని బట్టి వాడు నిర్మాణం చేసుకున్న దేహం కాబట్టి దే ఇట్ హ్యాస్ టు బి కంపేర్ విత్ రోల్స్ రాయ్స్ వెరీ స్పెషల్ కైండ్ ఆఫ్ కార్ అంబాసికర్ అంటే వినడానికి కూడా బాగుండదు దట్ ఈస్ రోల్స్ రాయిస్ అంటే వెరీ స్పెషల్ ఫోర్ శరీరం రథం ఏవతూ ఉన్నప్పుడు రథం పాతకాలపు మాట రథం ఇంకా రథం ఏమిటి కారు సో శరీరం కారు ఏవతూ వాట్ కైండ్ ఆఫ్ కార్ అంటే రోల్స్ రాయిస్ నాట్ అంబాసిడర్ రోల్స్ రాయిస్ దీవే సో అంగములన్నీ ఒక చోటకి చేరిస్తే అసలు దేహం అంటే అర్థం ఏమిటప్పుడు సార్ మీరు దిహ ఉపచయే అది ఉపచయానికి ఆపోజిట్ అపచయ దట్ ఈస్ హో ఇట్ ఈజ్ సో ఉపచయం అంటే దగ్గిరికి చేరిస్తే దేహం అయింది విడిపోతే అప్పచయం సో దగ్గిరికి ఎలా చేరింది ఆ సింగిల్ సెల్ ఉంటుంది ఆ సెల్లో డిఎన్ఏ కోడ్ ఇవే ఉంటాయి ఆ కోడ్ను బట్టి చేతులు కాళ్ళు ముక్కు కన్ను అన్నీ కూడా దగ్గిరికి చేరతాయి తల్లి తిన్న ఆహారం నుంచి తయారవుతాయి అలా లల్లా దగ్గరికి చేర్చి బాడీ రెడీ అయింది రెడీ అయిన తర్వాత ప్రసవము సో ఆ విధంగా దగ్గరికి చేర్చబడిన ఈ బాడీ మళ్ళీ అలా లలా విడిపోతుంది టైం వచ్చేది అలా అలా పెరిగి పెరిగి పెరిగి పెరుగుట విరుగుట పొడతాయి అలాగా కాబట్టి పరబ్రహ్మకు కూడా ఓ దేహం అంటూ ఉంటే అలా విడిపోతుంది కానీ పరబ్రహ్మకి దైవాధ్వా దేహము లేదు కాబట్టి ఆ రకమైన వ్యయము ఈశ్వరుకు ఉండదు మనిషి పెద్ద వయసు వచ్చాక బాడీ ఇట్ గెట్స్ వేస్టెడ్ బాడీ వేస్టెడ్ అయిపోతుంది అంటే సెల్స్ ఇంకా రీజనరేషన్ ఉండదు సో ఉన్న సెల్స్ ఏమో ఉంటాయంటే కొత్త సెల్స్ రీజనరేట్ కావు దాంతో ఈ చర్మానికి వెనక్కాల ఉన్నటువంటి ఆ సెల్స్ యొక్క డెన్సిటీ తగ్గిపోయి చర్మం ఉడతలు పడ్డం దాని సెల్స్ కొత్త సెల్స్ ఉంటాయి అలా తగ్గి తగ్గి తగ్గి ఆ చర్మం వెళ్ళి ఎముకగా తొక్కుపోయి వెళ్ళిపోతుంది దెన్ ది dies, డైస్ హీరోప్రోడైస్ ఇట్స్ ఓకే వెన్ ఎవర్ హీ డైస్ హీ డైస్ బట్ దిస్ ఇస్ ది ప్రాసెస్ సో దిహ ఉపచయే ఆ ఉపచయం ఎప్పుడైతే ఉందో అపచయం దానికి దేహము అని పేరు అందుకోసం వచ్చింది సో అటువంటి ధర్మాలు దేహానికి ఉంటాయి ఆత్మకు కాదు కనుక ఆత్మ అనంగము కనుక అనంగస్య అది అనంగము అదే అది అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం అశరీరం అది శరీర సంబంధము లేనిది కాబట్టి శరీరము యొక్క అంగములు విడిపోతే వచ్చేటువంటి వ్యయము ఖర్చు అయిపోట ఆత్మకి లేదు స్వాంగా అపచయ లక్షణ వ్యయ న సంభవతి శరీర సేవ అంటే వ్యతిరేక దృష్టాంతం శరీరానికి ఎలాగా విడిపోవడం జరుగుతుందో అలా ఇక్కడ జరగదు అనే జరుగుతుందిగా అనుకూల దృష్టాంతమే వ్యతిరేక దృష్టాంతం నా అలా జరగదు అవ్యయం ఇంకా ఇంకొక ఆయన ఉంటాడు ఆయనకే విఆర్ఎస్ అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఏదో గోల్డ్ షేక్ హ్యాండ్ అని పేరు ఎవరికి గోల్డెని షేక్ హ్యాండ్ ఇతనికి కాదు ఇతనికి గోల్డెన్ షేక్ హ్యాండ్ లేదేం లేదు ఇతను ఉంటే మాత్రమే ఈ గోల్డెన్ షేక్ హ్యాండ్ వాడిది ప్రూడెన్షియల్ బ్యాంక్ వాడిదో అయితే మణికంఠ బ్యాంకు వాడిదో లేదైతే డిసిఎల్ అని ఇంకొకటి ఉంది దాని పూర్తి పేరు కూడా ఎవరికి తెలియదు బీసీఎల్ లో లక్ష పెట్టారన్నారు ఒక ఆయన సరే అది విడిపోయిందనుకోండి ఆ బీసీఎల్ అంటే ఏమిటారు నేను అడిగాను ఏమో తెలియదు అన్న డెక్కన్ సిమెంట్స్ లింగ్ బీసీఎల్ చేశారు చూడండి సిమెంట్కి నువ్వు దీనికి ఏమైనా సంబంధం వాడు దగ్గర వాడు సిమెంట్ అబ్బు కూడా డబ్బులు సంపాదించాల్సిన వాడు మనం వీఆర్ఎస్ డబ్బులు పట్టుకుపోయేటంటే సో ప్రభుత్వం ఇచ్చిన వీఆర్ఎస్ అంతా ఇలాగా గోల్డ్ ఇట్ ఈస్ గోల్డెన్ సెకండ్ ఫర్ దెమ్ నాకు మరి తీసుకెళ్ళాం సో దీన్ని కోశము అంటారు కోశము అంటే క్యాపిటల్ ఈ క్యాపిటల్ ఉందనుకోండి క్యాపిటల్ ఉంటే మనిషి ఎలా ఉంటాడు ధైర్యంగా సో ఏమిటలా నీరసపడిపోయారంటే క్యాపిటల్ ఈజ్ గా దిస్ ఈజ్ అనదర్ వ్యయం వ్యయం అంటే మీరు డబ్బు ఖర్చు కదా సో కోశ అపచయ లక్షణ అంగ అపచయ లక్షణ వ్యయ ఆత్మకి లేదు కోశ అపచయ లక్షణ అంటే ఉన్న సొమ్ము సంపద కరిగిపోయేటువంటి రకమైనవి మనిషి బతికే ఉంటాడు కానీ కోశం ఎప్పుడైతే లేదో అంతటి వాడు కూడా ఎందుకు పనికిరని వాడైపోతాడు కాదే రాజులు రాజ్యములు కలుగలే సిరి మూటగట్టుకొని పోగొందాలి ఆ సిరి అంతా కూడా అలా ఈ సిరిలో ఉన్న పెద్ద తీర్యాప్తి ఏమిటంటే అది నిలబడదు చాలా చంచలమైనది సో వెరీ ఇంట్రెస్టింగ్ కానీ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ కమిట్మెంట్ ఫర్ సిరి శ్రీ సిరి అంటే తెలుగు సిరి సంస్కృతం సిరి సో ఎంత సంపద సరిపడుతుంది మనిషికి అంటే దిస్ ఈజ్ వన్ లెసన్ ఇట్స్ హ్యూమన్ బీయింగ్ రిఫ్యూజెస్ టు లెసన్ ఎంత సంపద ఉంటే సరిపడుతుంది ఎమేజింగ్ ఎంత సంపద ఉన్నా సో మైకేల్ జాక్సన్ ఉన్నాడు సీజ్ అ వెరీ రిచ్ గాయ్ ఎంత రిచ్ అంటే లాస్ వెగాస్కి వెళ్తాడు ఎందుకంటే మరి అతను పాటలు పాడాలంటే మీరు అలాంటి చోట్లగా వెళ్ళాలి లాస్ వెగాస్ వెళ్తే షీ బుక్స్ సెవెన్ స్వీట్స్ ఆ హోటల్లో స్వీట్స్ అని ఉంటాయి టెంట్ హౌసెస్ అంటే అవి సెవెన్ బుక్ చేస్తాయి సెవెన్ ఎందుకంటే ఒక దాంట్లో ఉంటాడు ఒక దాంట్లో ఆయనకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఉంటారు ఇంకా మిగతా దాంట్లోకి సెక్ర పర్సనల్ సెక్రటరీస్ వీళ్ళు వాళ్ళు ఉంటారు ఎంత మనీ అంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ హీ స్పెన్స్ అనే డైలీ బేసిస్ అతన్ని అడిగారు ఒకసారి హౌ మచ్ కుడ్ బీ ఎవర్ వెల్త్ అదైతే అతన్ని ఆలోచించి వీడియో సజెస్ట్ చేశాడు ఈ ప్రెస్ రిపోర్ట్ ప్రాబబ్లీ ఇట్ కుడ్ బీ ఏ బిలియన్ అని అడిగారు లేదు ఎందుకంటే హౌ మచ్ అంటే అతను ఆలోచిస్తున్నాడు బిలియన్ అయి ఉంటున్నా యా ఇట్ ఈస్ మోర్ దాన్ దాక్ట్ అని చెప్పాడు బిలియన్ డాలర్స్ అండి బిలియన్ డాలర్స్ అంటే యశ్వంత్ సిన్హా గారికి వన్ ఇయర్ బడ్జెట్ లో వెళ్ళిపోతుందండి మోర్ ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఈస్ రియల్లీ బిగ్ అమౌంట్ బిలియన్ అంటే థౌసండ్ మిలియన్స్ థౌజండ్ మిలియన్స్ అంటే ఎంత అయింది హండ్రెడ్ క్రోర్స్ అండి హండ్రెడ్ క్రోర్ డాలర్స్ అంటే అంటే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ క్రో ఫైవ్ థౌసండ్ క్రోర్ రూపీస్ వాషింగ్ పెట్టుకుని ఇంకా తిరుగుతూనే ఉంటాడు ఈ మైకేల్ జాక్సన్ నా దృష్టికి ఎందుకు వచ్చేటంటే పాపు దృష్టి కాదు సమ్వేర్ హీ రోడ్ సంథింగ్ అబౌట్ కాన్షియస్నెస్ అది బాగా నేను ఆశ్చర్యను ఈ మైకేల్ జాక్సన్ నేను అవుతున్నాను అంటే అప్పుడు ఆయన కొంచెం क्वाइट చేశారు yes he, he wrote it in the book. I was uh, endukante ee gnanam anedi it can be anywhere vai chella samlo undokoddu nae rule elledha i was amazed uh, at his knowledge athane raasu untadi evvalo unnaru bousha ghost writer emo ani evvalo unnaru emo malugu telusu eppudena kalapadtaademo adugudavane prashn siddavane anipisthundi really హీ రోట్ వెరీ మీనింగ్ ఫుల్ స్టేట్మెంట్స్ ది ది బాడీ ఈజ్ నథింగ్ ఇట్ ఈజ్ ఆల్ ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అంటో ఏదో అలాగేదో మాట్లాడాడు వెరీ ఇంట్రెస్టింగ్ సో ఎంత ధనం ఉన్నా అప చెయ్యాలి ఖర్చు అది ఆ మనిషికి ఒక లోటేది వాడి వ్యయం సో అలాగంటి వ్యయము ఆత్మకు సంభవము కాదు బ్రహ్మకు సంభవము కాదు సో కోశాపచయ లక్షణాల వ్యయ అపి న సంభవతి రాజ్ఞా ఇవ వ్యతిరేక దృష్టాంతం ఉండాలి రాజుకి అంటే రాజుకు మల్లాగా రాజుకు ఉండదు ఈని ఆత్మకు ఉండదు కాదు రాజుకు ఉంటుంది ఆత్మకు ఉండదు వ్యతిరేక దృష్టాంతం నా ఉంది కదా రాజు ఉన్నాడు అనుకోండి సిరంతా కూడా కరిగిపోతుంది బట్ ఆత్మకు అలాగా జరగదు సో అవ్యయం ఆ రకమైన వ్యయము లేదు చూడండి భాష్యకారులు ఆ అవ్యయ శబ్దాన్ని ఎంత ప్రేమగా వ్యాఖ్యానం చేస్తారు అంటే ఇవన్నీ కూడా మనిషి జీవితానికి సంబంధించిన అంశాలు నీ తత్వం అవ్యయమని తెలుసుకో అని చెప్పడం కోసం నీ దేహాన్ని చూసి మురిసిపోకు నీ డబ్బు చూసుకుని మురిసిపోకు డబ్బు చూసుకుని మురిసిపోతే అలా కరిగిపోతుంది రాజులకే పోయింది దేహం చూసుకుని మురిసిపోతే రెండు మూడేళ్లలో అదిపోతుంది మా చిన్నప్పుడు హీరోయిన్స్ పేర్లేవో మాకు గుర్తుండేది ఇప్పుడు ఆ పేర్లు చెప్తే కూడా బాగుండదు అలా ఉండదు ఇప్పుడు చెప్పడానికి కూడా వీల్లేదంటే మాట్లాడకపోవడం మంచిది బికాజ్ ఇప్పుడు తెలుగు ఫీల్డ్ ఏముందో ఏం సంగతో తెలియదు కానీ మాకు తెలుసున్న హీరోయిన్ అంజలి దేవిదారు హూ హూ కేర్స్ నౌ ఇది ఆల్ సో దేహాన్ని చూసుకుని మురిసిపోవడం తప్పు డబ్బు చూసుకుని మురిసిపోవడం తప్పు ఎందుకంటే వ్యయం అయిపోతుంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మురిసిపోవచ్చు శాశ్వతంగా ఆనందం అదే మురిసిపోవడం అంటే సో అది ఇంకా మరొక వ్యయము ఇంకో వ్యయాన్ని గురించి చెప్తున్నారు అందాము నాకు గుణద్వారక వ్యయ సంభవతి అగుణత్వాత్ సర్వాత్మకత్వా ఒక గుణం ఉందనుకోండి ఆ గుణం పోతే మళ్ళీ వ్యయమే అది వ్యయమే ఇప్పుడు గంధపు చెక్కు ఉందనుకోండి ఆ గంధప చెక్కను మీరు బయట పాడేసి అట్టబెట్టారనుకోండి కొంతకాలానికి చెక్క చెక్కలాగే ఉంటుంది ఏమవుతుంది చెక్కలాగే ఉంటుంది గంధం ఉండదు ఎందుకంటే దాంట్లో ఒక ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది దాంట్లో స్ప్రెడ్ అయ్యి ఉంటుంది అందుగురించి అది గంధపు చెక్క అదంతా పైకి ఇవాపరేట్ అయిపోతుంది ఓ ఎండలో పాడేసి అట్టబెట్టండి వారం రోజులు ఓవర్ చెక్కు ఉంటుందంతే గంధం ఉండదు కాబట్టి ఆ గంధ గుణం అవతలికి కాబట్టి గుణం ఉంటే గుణము ఉంది అంటే పోతుంది ఏ గుణమైనా సరే ఇప్పుడు మనం ఏవో పదార్థాలు పూజిస్తాం చాలా అద్భుతంగా ఉంటాయి మొన్నటి పొద్దున్న పెట్టు చూడండి ఏమవుతుందో ఆ గుణం పోతుంది ఇంకో గుణం వస్తుందో మాతుందో మనకు కావాల్సిన గుణం పోతుంది సో గుణము అంటే పోవడం ఖాయ కనుక పరమాత్మ ఏ గుణములు గుణము ద్రవ్య ధర్మం ద్రవ్యము యొక్క ప్రాపర్టీ గుణం కాబట్టి ఈశ్వరుని ఒక ద్రవ్యంగా చేసి మనం కూర్చోబెట్టకూడదు కదా ద్రవ్యం కింద భావన చేస్తే ఆ ఈశ్వరుడు నశ్వరుడు అయిపోతాడు కాబట్టి గుణ సంబంధంతో వచ్చే వ్యయము ఉన్న గుణం పోవుట అలాగంటి వ్యయము ఈశ్వరునకు సంభవము కాదు ఎందుకంటే అగుణత్వ ఈశ్వరుని ఎందుకు ఏ గుణములు లేవు సర్వాత్మకత్వాచ సర్వ మొత్తం అన్ని వ్యయాలకి సంబంధించి సర్వ ఈశ్వరుడు ఒక్కటే వస్తువు రెండోది లేదు రెండోది ఉంటే దానికి దీనికి రాపిడ్ వచ్చి లేకపోతే ఏదో కా క్లాష్ వచ్చి కొంత లాస్ వ్యయము దర్ ఇస్ నో సెకండ్ దీని ఫోర్ సర్వము ఈశ్వరుని రూపంగానే ఉంది కనుక వ్యయము లేదు ఇప్పుడు ఓ తరంగము ఇంకో తరంగము దీని దీని హైట్ తగ్గిపోయింది దీని హైట్ దానికి వెళ్ళింది ఇంటర్ఫరెన్స్ ఏదో వస్తుంది సో ఈ తరంగం తగ్గిపోయి ఆ తరంగం పెరిగింది అది పెరిగి ఇంకో దానికి ఓదానికి వ్యయం ఇంకోదానికి గ్రోత్ ఇవన్నీ తరంగాల్లో ఉంటాయి సముద్రానికి వ్యయం లేదు అపచయం సముద్రం సముద్రమే ఇట్ ఈజ్ ఇన్ ఇట్స్ గ్లోరీ సో ఈ ఉపచయ అపచయములు ఇవన్నీ కూడా పరిచ్ఛిన్నములైన ద్రవ్యధర్మాలు తప్పిస్తే పూర్ణ వస్తువు ఎందు ఇవేమీ ఉండవు సర్వాత్మక సో అవ్యయం అటువంటి ఆ పరబ్రహ్మని ధీరులు చూస్తారు పరిపశ్యంతి ధీరాహ ఏ విధంగా చూస్తారు భూతయోని రూపంగా చూస్తారు అని అలాగా మంత్రం ఇట్ ఈస్ కంక్లూడింగ్ అందాము ఎదేవణం భూతయోని భూతానా కారణం పృథివీవస్థావరజంగమా అది సో ఇతనుంది మంత్రంలో యద్భూత ఈ ఎత్తు ఏమిటి ఇంతకుముందు ఎత్తు అయింది మళ్ళీ ఇంకో ఎత్తు ఏమిటంటే ఏవన్ లక్షణం అని అర్థం ఈ పైన చెప్పిన లక్షణములు గలది ఏది గలదో అది ఎతుకి తత్తు తెచ్చుకోండి అక్కడ ఎతు తత్తు అది వేరే ఇక్కడ ఇంకో ఎతుకి ఇంకో తత్ యత్ ఇంతవరకు చెప్పిన లక్షణములు గలది ఏవన్ లక్షణం బ్రహ్మ ఏది గలదో తత్ దాని యత్ యత్ ఏవన్ లక్షణం దానిని అది ఎట్టిది భూత యోని భూతములకు యోని యోని అంటే కారణము నెక్లెస్కి యోని అంటే బంగారం ఘటమునకు యోని అంటే మట్టి యోని శబ్దానికి కారణం అన సో భూత యోని అంటే భూతానం కారణం ఆయనే భూతములకు కారణము భూతము అంటే అర్థం ఏమిటంటే కొన్ని రకాలుగా భవతీతి భూతం అస్థి అని మీరు దేనిని చెప్పగలరో అది భూతం సో ఇప్పుడు ప్రాణం ఉన్నదాన్నే అస్థియే ప్రాణం లేని దాన్ని అస్తియే కాబట్టి ప్రపంచంలో ఉండే స్థావర జంగమాత్మకములై అది అది వేరే ప్రపంచంలో ఉండే ప్రాణము గల ప్రాణము లేని సకల పదార్థములు కలిపి భూతములు వీటన్నింటికీ కారణమేది పరబ్రహ్మ ఒక రకంగా మొత్తానికి ఎలా చెప్పినా ఒకటే అవుతుంది బట్ ఇన్ డిఫరెంట్ వేస్ యూ కెన్ ప్రజెంట్ ఇట్ రెండోది ఎలాగంటే పంచభూతములు ఉన్నాయి కదండి సర్వము పంచభూతాలంచే వచ్చింది సో ఈ పంచభూతం పృథిం చెప్తేజో వాయువాకాశములు అవి భూతములు వాటికి కారణము భూతయోని లేకపోతే భూతశబ్దానికి ప్రాణి అని అర్థం ఇైఫ్ పవర్ రాయాలప్ప కూడా భూతమే బట్ ప్రాణము గలదేని ఒక స్పెసిఫిక్ మీనింగ్ చెప్తూ ఉంటారు భూతము సో శివుడికి భూతయోని అని పేరు మన వాళ్ళు ఏం చేశారంటే ఈ తామస తామసమైన ఆరాధన పనికి రాదని నేను అంటూ ఉంటా చూడండి తమో గుణ లక్షణం అని వాళ్ళు ఈ తమో గుణం వాళ్ళు ఈ తమో లక్షణం బాగా పెరిగి శివుడు భూత భూతానాయకుడు భూతాధిపతి భూతపతి భూతం అంటే దెయ్యం పిశాచం అని అర్థం చూడండి సో శివుడు అంటే వైష్ణవులు ఏమంటారంటే శివుడు దెయ్యాలకి పిశాచాలకి వీటన్నింటికీ ఇలాంటి అయోగ్యములైన వాటన్నింటికీ ఆయన ప్రభువు కాబట్టి ఆయన్ని ఆరాధించద్దు అని చెప్పారు ఒక రకంగా మరి శివుడు కనుక భూత దెయ్యాలు పిశాచాలు అయితే ఆ మాట బాగానే ఉంది ఎందుకు ఇంక ఈ పిశాచాలతో మనకెందుకు అంటే ఇలా అలా కాదు ఇటు అవాయిడ్ బృహతో ఆరాధించాలి అని ఏదో రకరకాలు ఇంకా ఆ అలాగే ఉంది బట్ భూతపతికి అంటే అర్థం వల్ల దెయ్యాలకి పిశాచాలకి ప్రభు అని అనకూడదు ఒకవేళన్నా అది అంత యోగ్యంగా లేదా అర్థం భూత అంటే ప్రాణులు ఇక్కడ భూతయోనిం అంటే దెయ్యాలు పిశాచాలని కాదు సకల ప్రాణులు సో సకల ప్రాణులకు కూడా కారణము ఈ ప్రాణుల్ని రెండు రకాలుగా చెప్పారు స్థావర జంగమానం స్థావరము అంటే కదలకుండగా ఒక చోట నిలిచి ఉండే ప్రాణులు అంటే చెట్లు చేమలు సముద్ర గర్భంలోనూ అక్కడ కూడా నత్తలు అలాంటివి కదలకుండాగా ఉంటే నత్తలు కదులితే పోనీ దాన్ని తీసి పక్కన పెట్టండి ఎవో ఉంటాయి సముద్ర గర్భంలో ఏవో రకరకాల ప్రాణులు ఉంటాయి అది ఒక చోట రాయికో దేనికో అతుక్కుని కూర్చుంటాయి అవి కదలవు ఆహారం ఆ ప్రవాహంలో సంపాదించుకుంటారు సో అటువంటి స్థావర ప్రాణులు జంగమ జంగమ అంటే కదిలే ప్రాణులు పశు పక్షి మనిషి అన్ని కూడా సో వీటన్నిటికీ కూడా కారణము ఆ పరబ్రహ్మయే ఏదైనా అవుతుంది దృష్టాంతం చెప్పగలరా అంటే పృథివీ ఇవ ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ పృథివీ ఈ నేల మీద ఉన్న ప్రాణులన్నిటికీ ఆశ్రయం ఎవరు పృథివీ ఇప్పుడు మార్స్ మీద లైఫ్ లేదు వీళ్ళు చంద్రుడి మీదకి వెళ్ళారు నాసా వాళ్ళు మంచిది అయితే అక్కడ లైఫ్ కనపడలేదు వాళ్ళకి ఎందుకు లైఫ్ కనపడలేదు అంటే లైఫ్ ఈజ్ నాట్ సస్టైన్డ్ బై ద మూన్ మరి ఇక్కడ